తెలుసుకునేది ఎవరయ్యా అని అడిగాడు ఈ జానామి అన్న పని చేస్తున్నది ఎవరు ఆత్మ అందామా ఆత్మ అంటే రెండో వస్తువు చెప్పినట్టు అయిపోతుంది ఎందుకని రెండవది ఉంటేనే కదా నేను తెలుసుకునే ప్రక్రియ రెండవదే లేదు ఉన్నదంతా ఆత్మయే త్రిపుటి అంతా ఆత్మయే కర్మేంద్రియాలాత్మే జ్ఞానేంద్రియాలాత్మే ప్రాణేంద్రియాలాత్మే అంతరింద్రియాలాత్మే విషయీంద్రియాలాత్మే జగజ్జీవేశ్వరుల ఆత్మే రుణత్రయం శాపత్రయం తాపత్రయం కాలత్రయం ఇలా ఎన్నైతే చెప్తున్నామో ఇదంతా ఉన్నది ఒకే వస్తువు అది ఆత్మ రెండవ వస్తువు లేదు రెండవ వస్తువు లేదంటే ఏం పోయింది ఇప్పుడు జానామి అనే ఓ పెద్ద పని పోయింది ఏ పని అయితే తల్లి గర్భంలో మొదలు పెట్టాడో ఆ పని ఇంకా మళ్ళా చేయవలసిన అవసరం రాలేదు ఇది స్వరూప జ్ఞానం యొక్క విశిష్టత ఎందుకు మానవుడు స్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటే తల్లి గర్భంలో తనకు వికసించడానికి అవకాశం ఉందా లేదా అని తెలుసుకునే ప్రక్రియతో జానామీ మొదలైంది ఈ జానామీ పనిచేస్తూనే ఉంది అప్పటి ఏక కణ జీవిగా వచ్చిన వాడు సంయుక్త కణంగా మారాడు ఆ సంయుక్త కణం మైటాసిస్ మియాసిస్ కణ విభజన ద్వారా సప్త ధాతువుని సమీకరించింది తల్లి దగ్గర నుంచి రోజు కావాల్సిన జానాభితుడి శరీరాన్ని సంపాదించింది సంపాదించి తనను తానుగా పూర్ణంగా తయారు చేసుకుంది తయారు చేసుకున్న ఇంద్రియాలు వికసించడానికి అవకాశం లేదని చుట్టూ తిరిగి తెలుసుకుంది తెలుసుకున్నటువంటిది బయటపడింది బయటపడింది కాస్త మళ్ళా పంచభూతాలే హద్దులుగా తెలుసుకోవడం మొదలుపెట్టింది ఎంతకాలం తెలుసుకుందాయా అంటే ఈ తెలుసుకునే ప్రక్రియ జానామీ తెలుసుకున్నాను అనే నిర్ణయం ఎవరికి కలిగింది జ్ఞాత మానవుడు చూడండి ఏం చెప్పినా ఈ జానామి అన్న దాని మీద ఆధారపడి చెప్తూ ఉంటాడు అది ఏం చెప్పాలని ఏది వ్యక్తీకరించాలన్నా ఈ జానామి అన్న దాని ప్రక్రియ మీదే ఆధారపడి అన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడు జానామి అన్న ప్రక్రియ ఎప్పుడైపోయింది అంటే నేను మరల తల్లి గర్భంలో ఈ జానామి అనే పని మొదలు పెట్టకుండా ఉండే నిర్ణయాన్ని చేరిపోతే ఇంకా నాకు అవసరం లేదు అప్పుడు ఎవరు పోయారు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము చేసిన పని జానామి కాబట్టి కర్మచక్రానికి మొట్టమొదటి పని ఏమిటి అంటే జానామీ నాకంటే వేరుగా ఒక వస్తువు నాకంటే వేరుగా జగత్తున్నది నాకంటే వేరుగా ఈశ్వరుడు ఉన్నాడు అని భావించి సంభావించి మొదట ఏం చేశాడు భావించాడు భావించి తెలుసుకున్నాడు జిజ్ఞాసు కదా అప్పుడు భావించినప్పుడు జిజ్ఞాసు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఏమయ్యాడు జ్ఞాని అయ్యాడు ఎప్పుడైతే జ్ఞాని అయ్యాడో ఇక తెలుసుకునే ప్రక్రియ ఆపేసాడు జానామి అన్న పని అనే నిర్ణయాన్ని ఆపేసాడు ఇక ఎందుకని అది అయ్యే ఉన్నాడు కదా అంతకుముందు ఏమనుకున్నాడు అంటే వేరుగా ఉన్నాను అనుకున్నాడు బయట తిరిగినటువంటి ఎంతసేపు ఏమనిపిస్తుంది ఎంతసేపు తిరుగుతాం ఇంటికి వెళ్దాం ఇక అంటాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్దామని అండగైగా ఉంటాడు అలాగే స్వరూపజ్ఞాననిష్ఠుడైనటువంటి వాడు ఉండుట మాత్రమే కలిగి ఉండడు ఇంకంతే అదే బయట బయట తిరిగినంతసేపు ఎప్పటికొప్పటికి మళ్ళీ ఇంటికి చేరాల్సిందే స్వస్థితికి చేరవలసిందే స్వరూప జ్ఞాననిష్టను పొందవలసిందే ఈ బయట తిరిగి రావడం కోసం మనకు మూడు రోజులు పండగలే బయట తిరిగి రావడం అనే ప్రక్రియలో భాగంగా జానామి అన్న ఒకే ఒక ప్రక్రియలో ఏర్పడ్డవి మూడు వందల అరవై ఐదు రోజులు పండగలు పెద్ద సమస్య అనమాట ఏంటంటే ఆత్మ అనే ప్రతిపాదనలో తెలుసుకోవడానికే రెండవది లేకపోతే అప్పుడు ముస్లివన్నీ ఎలా నిర్వహిస్తావు ఎలా చేస్తావు రెండవది ఉంటేనే కదా చేయగలిగేది ఏదైనా సరే అప్పుడేమైంది వికాసం పూర్తి అయిపోయి జిజ్ఞాసు అనే వికాసం పూర్తి జ్ఞానం అనే నిర్ణయం కలిగి స్వరూప జ్ఞాన నిర్ణయం కలిగిన వాడికి ఏ ఇబ్బంది లేదు ఎందుకని వాడు వ్యవహారంలో సంప్రజ్ఞాత సమాధి అంతరంలో అసంప్రజ్ఞాత సమాధి వ్యవహారంలో సవిచార సమాధి అంతరంలో నిర్విచార సమాధి వ్యవహారంలో సబీజ సమాధి అంతరంలో నిర్బీజ సమాధి ఏకకాలంలో ఈ రెండింటిని నిలబెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి వ్యవహారంగా చూస్తే సవికల్ప సమాధి నిష్ఠుడే ఉన్నట్టుగా కనబడతాడు అంతరంలో చూద్దామా నిర్వికల్ప సమాధి నిష్ఠుడై కనబడతాడు ఎందుకని స్వరూప జ్ఞానం అనే ఎవరికైతే వస్తుందో అతడికి ఈ అంతర్బాహ్య భేదములు పోతాయి లోపల బయట అన్న భేదములు పోయినాయి ఎందుకని ఉన్నది ఒక్కటే ఉన్నాడనంటే ఈశ్వరుడే ఉన్నాడని చెప్పాలి ఉన్నాడంటే బ్రహ్మమే ఉన్నదని చెప్పాలి